కృష్ణానదిని తలుచుకుంటే దోషాలన్నీ పోతాయి చూస్తే చాలు స్వర్గం లభిస్తుంది స్నానం చేస్తే ముక్తి చేకూరుతుంది పుష్కరం కృష్ణానది నీటికి పవిత్రతని విలువని కలిగిస్తోంది అలాగే తమ విలువైన అక్షరంతో పత్రికలను తీర్చిదిద్దిన కృష్ణాతీరంతో సంబంధం కలిగిన సంపాదకుల్లో కొందరిని ఈ పుష్కర పవిత్ర సమయంలో స్మరించుకుందాం సంపాదక అగ్రేసరులైన సురవరం ప్రతాపరెడ్డిగారు వారి పేరు తలుచుకోగానే గోల్కొండ పత్రిక గుర్తుకొస్తుంది నిజాం దురహంకారపాలన్ని ఎండగట్టిన సురవరం వారి సంపాదకీయాలు అబ్బురపరుస్తాయి అపూర్వమైన గోల్కొండ కవుల సంచికను వెలువరించిన ఈ మహనీయుడు ఒక గోల్కొండ సంచిక సంపాదకీయంలో ప్రజలయందు కానీ ప్రభుత్వమందు కానీ మంచిగానో చెడ్డగానో మార్పు కలిగించినవి పత్రికల యొక్క మహాశక్తియే అన్నారు కాలపరీక్షలో నిలబడిన సత్యమిది పత్రిక ఆనాటి నుంచి ఈనాటిదాకా ప్రజలపై ప్రభుత్వంపై తన ప్రభావాన్ని చూపిస్తోంది ఇది అందరికీ తెలిసిన సత్యం ముట్నూరి కృష్ణారావు గారు పంతొమ్మిది వందల ఏడులో సంపాదకులయ్యారు అప్పటి నుంచి పంతొమ్మిది మరణించే వరకు ఆ పత్రిక సంపాదకునిగా పనిచేశారు తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రిక సంపాదకత్వం వహించిన వారెవరూ లేరు కృష్ణాపత్రిక కార్యాలయంలో ముట్నూరివారి సమావేశాన్ని సాహితీవేత్తలు దర్బారుగా వ్యవహరించేవారట పంతొమ్మిది వందల ఎనిమిదిలో వందేమాతర ఉద్యమ ప్రభావంతో ముట్నీరు వారు తెల్లధరల్ని తుపాకీలతో కాల్చుట అని సంపాదకీయం ప్రచురించిన వెంటనే పరిణామాలు దారుణంగా ఉంటాయని ముద్రించిన ప్రతుల్ని తగలబెట్టించారట ముట్నూరి సంపాదకీయాల శక్తి అది నార్ల వెంకటేశ్వరరావు గారిని విఆర్ నార్ల అని కూడా తెలుగు భాషకి ముఖ్యంగా పత్రికా విలేకరుల భాషకి అందమైన మార్గం చూపిన వారు నార్ల సంపాదకీయాల మీద తనదైన అచ్చు వేసిన వారిగా వాడుక భాషా చచకంగా నార్లవారిని చెప్తారు దేశం వెలుపల నుంచి కానీ లోపల నుంచి కానీ తీవ్రమైన ప్రమాదం ఎదురైనప్పుడు లేదా సంక్షోభం తలెత్తినప్పుడు పౌర హక్కుల్ని కుదించి అసాధారణ అధికారాలతో ప్రభుత్వం పాలనా వ్యవస్థ ఎమర్జెన్సీ దీనికి అందరూ అత్యవసర పరిస్థితి అని అనువదిస్తే నార్ల ఆత్యేయిక పరిస్థితి అని అనువదించారట ఆత్యయికము అంటే నాశనము ప్రయోజనముగా కలిగినది నాశ నిమిత్తమగునది చక్కటి అనువాదం ప్రస్తుత కాలంలో జ్ఞానం పెట్టుబడి తక్కువ లోకజ్ఞానం పెట్టుబడి ఎక్కువ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన సంపాదకులు సి రాఘవాచారి గారు ఏ విషయంపైనైనా సాధికారికంగా మాట్లాడగల చక్కటి వక్త మంచి రచయిత గొప్పవాళ్ళు కావాలంటే గొప్ప లక్షణాలు తప్పనిసరి ఆ గొప్ప లక్షణాలతో చిరస్మరణీయులైన వారి గురించి తెలుసుకోవాలని తన సంపాదకీయాలని చిరస్మరణీయులు అనే పుస్తకంగా మలిచారు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుల మీద వారి సంపాదకీయాల సంకలనం చిరస్మరణీయులు అనే పేరుతో చక్కటి ప్రచారం పొందింది మంచిగా చదవటం వ్రాయటమే కాదు మంచిగా మాట్లాడటం కూడా అవసరం సంభాషణలు మానసిక వికాసానికి ఎంతైనా తోడ్పడతాయని తన అనుభవ జ్ఞానంతో చెప్పారు వెంకటేశ్వరరావు గారు శ్రీ పుత్తూరు వెంకటేశ్వరరావు గారు రాసిన ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనం చింతన మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందినవారు గాడిచెర్ల హరి సవోత్తమరావు గారు వారు గ్రంథాలయోద్యమ నాయకులుగా కూడా ప్రసిద్ధి వారు స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించారు తరచుగా బ్రిటిష్ పాలనపై విమర్శలు ప్రచురించేవారు వారి విమర్శల్ని ఆనాటి ప్రభుత్వం తట్టుకోలేకపోయేది ఏ రకంగా అయినా వారిని శిక్షించాలి అని తలచేది తిరునేల్వేలిలో పోలీస్ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు అప్పుడు ఈ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఒక అపూర్వమైన సంపాదకీయం రాశారు దాని పేరు క్రూరమైన విదేశీపులి క్రూరమైన విదేశీపులి అనే పేరుతో వారు రాసిన సంపాదకీయంపై ఆనాటి ప్రభుత్వం చాలా కోపించింది అలా ఆయన ఆంధ్రుల్లో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యారు ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రిక ఆయన తొలి సంపాదకుడు పంతొమ్మిది పదహారు నుంచి పంతొమ్మిది వందల వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు కాశీనాథున్ నాగేశ్వరరావు పంతులు గారు సంపాదకుల్లో చాలా విశిష్టమైన వ్యక్తి పంతొమ్మిది వందల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది అప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల్ని రాజకీయ పరిణామాలని తెలుగు వారికి వారి భాషలో చెప్పాలని పంతులు గారికి అనిపించింది అందుకే ఆంధ్రపత్రిక దినపత్రికను పంతొమ్మిది ఏప్రిల్ ఒకటిన మద్రాసు నుంచి నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో విలువలు కలిగిన భారతి అనే సాంస్కృతిక సాహితీపత్రికను మొదలుపెట్టారు తెలుగు సాహితీ ప్రియులకు ఇది చాలా కాలం అభిమాన పత్రికగా నిలిచింది ఇలా ఎందరో సంపాదకులు సంపాదకుల అక్షరకృష్ణ నేపథ్యంలో వారు నిత్య స్మరణీయులు నమామి సుకృత్రేణి కృష్ణవేనీం తరంగినిం నమామి శుకృతశ్రేణిం కృష్ణవేనీం తరంగినిం సంపాదకల అక్షరకృష్ణ డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగ వినేరు కదా ఇప్పుడు వినండి డాక్టర్ ఆయాచటం నటేశ్వర శర్మ గారి పద్య కవిత నల్లని పేరు నీకు తగునాయని లోకులు సంశయింపగా ఉల్లము పల్లవించి దయ ఉల్లసిలన్ భూవి పొంగులెత్తి నీ తెల్లదనమ్ముతో జనుల దివ్య పథంబుల సాగజేయు మా చల్లని తల్లి కృష్ణ కొనసాగెదవెప్పుడు పుణ్యభూమిలో పుట్టితి వీవు పర్వతపు పుత్రిక ఓలే మహాబలస్థలిన్ మెట్టితి వాపయిన్ భువికి మేలు నరించు కన్నడ స్థిరన్ చుట్టము ఓలి నాపయినశోకతకై తెలగాణ భూములన్ పెట్టివా పదమ్ములను పేర్మిని నింపుచు ఆంధ్రభూములను నీవు చెరించు దారులవి నిండిన కుండల గట్టుచున్ నీవు చెరించు దారులవి నిండిన కుండల రూపుగట్టుచున్ జీవనమిచ్చి ప్రాణులకు చేతన నింపెను భారతావని భావి కోశముల వంటి జలాశయ మాలికల్ సదా శ్రీ విలసన్మనోజ్ఞరుచి చీర్చుచు సాగును సాగరాత్మకు కృష్ణుని పేరు నీకు తగు తృష్ణను దీర్చడి సద్గుణములో విష్ణువులి నీవు పరివేష్టితవైతి వి రోచిష్ణుత నీ స్వభావము విచిత్ర పథాంతరవర్తనముతో జిష్ణుతనిచ్చి బ్రోచదవు జీవన మార్గములంతరంగిణి చోట భూతపతి పూజలు నర్చి విరాట భూమిలో మెట్టి గణేశ సన్నిధిని మేలుగ విఘ్న నివారణోద్ధృతిన్ పట్టుచు దీక్ష సంగమమువాసులు కన్నడ శైవపీఠిలో పెట్టుచు పాదముల్ తెలుగు వీధుల పారెదవు ఆర్తిదీర్చుచున్ చేరి శ్రీశైల మల్లన్న శ్రీగిరులను వాడపల్లి నృసింహుని భక్తిగొలిచి జోగులాంబకు వేవేల జోతలిడుచు బీచుపల్లిలో విహరించి వెలుగు నింపి విజయవాటికార్గను ప్రీతిజూచి హంసవై అలల తేలి చివర హంసలదీవి సంసిద్ధవగుచు సాగరులోన లీనమై సాగుచుండ విశాల విలాసాల నిత్య దీప్తి ఇంతరకు కృష్ణ పుష్కరాలపై ధారావాహిక విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ